ర్చేజెస్ లక్ష ఫర్ ఎంటైర్ లైఫ్ టైం టూత్పేస్ట్ అంటే టూత్ పేస్ట్ కనుక మనిషి ఫిక్స్ అయిపోయాడు అంటే వాడు బతుకు ఉంటుంది కదా అదే టూత్పేస్ట్ కొంటాడు కోక్ తాగివాడు కోక్కే తాగుతాడు పెప్సీ తాగడం పెప్సీ తాగివాడు పెప్సీయే తగ్గుతాడు కోక్ తాగడం మీరు ఏమిటనుకుంటున్నారంట అడ్వర్టైజ్మెంట్ అంటే యా బాత్ దేట్ ఈస్ లాడ్ ఆఫ్ సైకాలజీ అనేది వాళ్ళచేతనే వాళ్ళ ఇబ్బరూ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్రీగా ఇచ్చేవాడు కాఫీ మీకు తెలుసా ఇన్స్టెంట్ కాఫీ ఫ్రీగా అక్కడికి వెళ్దాం కాఫీ కాలేదు కదా మీరు మళ్ళీ ఇంకోసారి వెళ్ళే తాగునా వాళ్ళేం కాదంటాం ఫ్రీగా ఇస్తాడు వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తాడంటే హీ వాంట్స్ యూ టు డ్రింక్ బ్రూవ్ ఫర్ యువర్ లైఫ్ టైం పీపుల్ అమేజింగ్ పీపుల్ కాబట్టి చాలా డేంజరస్ పీపుల్ ఇట్స్ ఇన్వేషన్ కల్చరల్ ఇన్వేషన్ ఇట్ ఈస్ దీనివల్ల హార్వర్డ్ లోనూ కూడా దీని మీద రిసెర్చ్ నేను ఆ పేపర్స్ చూశాను వాళ్ళు రిసెర్చ్ చేసి వాళ్ళు ఏమంటారంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లో వీళ్ళు పెట్టి రెవెన్యూ ఇంత సొమ్ము ఖర్చు పెడుతున్నారు దీనివల్ల మనకు బోల్డ్ అంత సొమ్ము ఇంకో మార్గంలో ఖర్చు నెంబర్ వన్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తర్వాత దీనివల్ల యూఆర్ క్రియేటింగ్ ఏ టోటల్లీ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ దానికి కన్స్యూమరిజం అని పేరు ఈ కన్స్యూమరిజం ఏం చేస్తుందంటే టోటల్లీ డిస్ట్రాక్టెడ్ వాల్యూ సిస్టమ్ని పెట్టేస్తుంది మనస్సులో వీడు వీడు ఎలా ఉంటాయి యంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ దృష్టిలో ఆ డ్రెస్సెస్ ఆ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ ఆర్ వాటెవర్ వట్ ఎవర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆఫ్ those dresses. And then that lifestyle, స్టైల్ ఆ టూత్పేస్ట్లు తర్వాత ఆ soaps, దెన్ ఆ మేననిజంస్ కూడా ఉంటాయి దాని తోడుగా మేననిజమ్స్ ఆ పాటలు ఆ మ్యూజిక్ ఆల్ దట్ ఇట్ ఈస్ it is a package. and now the person is hooked to the package vadu uh, he is happy with everybody as long as his uh, uh, package is not discovered vadu talidandulu cheppina maata maatladadu as long as they give pocket money enough to sustain this value system vallu talidandulu isthunna dabbu takkuvaind anukondi వీడు పక్కన ఇంకొకటి ఉంటాడు వాడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు వీడు హీ సాట్స్ డెవలపింగ్ యానిమాసిటీ టువర్డ్స్ హీస్ పేరెంట్స్ బికాస్ దే ఆర్ నాట్ సస్టైనింగ్ ద ప్యాకేజ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ కల్చరల్ ఇన్వేషన్ అండ్ ద కన్స్యూమర్ ఇస్టి మనిషి మారిపోతాడు వాడికి అవసరమైనది ప్రకృతి నుంచి తీసుకుని మనం ఈశ్వరం ఆరాధించుకుంటూ బ్రతకాలి అనేది ఉండదు వీడు బ్రతకడం ఎందుకంటే భోగాలు అనుభవించడం కోసం బ్రతకటం అనే స్థితికి చేరుకుంటాడు జాయతో విషయాంతం సహా సంగస్ ఉపజాయతే ఈ భోగాలను ఆ సంఘాన్ని సంఘం అంటే ఆసక్తి ఇంటెన్స్ అటాచ్మెంట్ గెటింగ్ హుక్ ఈస్ దట్ ఈస్ ది సంఘ సో దాంట్లో బతుకుతో ఉంటే నవ్ ఆల్రెడీ ఐ సెడ్ యవ్వనంలో మంచి సెల్స్ అన్ని మంచి పవర్ లో ఉంటాయి బాడీలో రక్తము హృదయము అన్ని కూడా ఫుల్ పవర్ లో ఉంటాయి ఆ టైంలో మీరు మైండ్ ని బాడీని ఎంత ఎగ్జూస్ట్ చేసినా అవి తట్టుకోగలుగుతాయి కొత్త ఇంజను ఎంత బ్యాడ్ రోడ్ అయినా కూడా లాగేస్తుంది జీప్ ఇంజిన్ ఆ రకంగా బట్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అనేప్పటికీ ప్రతి స్పార్ట్ లోకి వచ్చేప్పటికి నౌ యూ హ్యావ్ టు పే ఎ ప్రైజ్ స్టార్ట్ పేయింగ్ ది ప్రైజ్ సో వాడు హుక్ అయిపోతాడు వాడు దాని నుంచి బయటపడతాడు టోటల్లీ డిస్టార్టెడ్ విషన్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అంచేతనే చాలా చాలా కరప్ట్ గా ఉంటారు ధనం కోసం ఎంతటి అత్యాచారానికైనా వెనుకాడరు చాలా శాటిస్టిక్ గా తయారవుతారు డ్రెస్సులు బాగా ఉంటాయని తప్పిస్తే చాలా కలుషితమైన బుద్ధిని కలిగి ఉంటారు డిగ్రీలుంటాయి పెద్ద పెద్ద పదవులుంటాయి కానీ చాలా తప్పు వాల్యూ సిస్టమ్ లో బతుకుతూ ఉంటారు ది డోంట్ హెజిటేట్ టు రిసీవ్ ది పబ్లిక్ డిసీవ్ ది గవర్నమెంట్ దేన్నైనా రిసీవ్ చేయడానికి దే ఆర్ రెడీ ఫర్ ఇట్ ఫ్యామిలీ మెంబర్స్ కి అపరాధం చేస్తారు తండ్రి మీద లాసు వేస్తాడు తండ్రితో యుద్ధానికి వెళ్తాడు నాకు నా వాటా నాకు ఈ మనీ సో మెనీ థింగ్స్ దే డూ బికాస్ దే ఆర్ టోటల్లీ ఇన్ టు దట్ వాల్యూ సిస్టమ్ రాంగ్ వాల్యూ సిస్టమ్ జాతితో విషయాన్ని పుంస సంగస్థేషు ఉపజాయతే వాటికి విషయ అని పేరుంది దీని మీద ఒక మహాత్మన్నారు విదురుడేవాళ్ళు ఉన్నారు సో నిహంతి విష మత్త విషయాస్మరణాదటి విషం మనం తింటేనే హాని చేస్తుంది ఈ కన్షూమరిజము తినడం ఇక స్మరించడం చేతనే హాని చేస్తుంది ఈ విషయం స్మరిస్తే చాలు హాని చేస్తాయి స్మరణ మాత్రం చేతను హాని చేస్తాయి విషం అంత హాని చేయదు విషం తినడానికి తింటేనే హాని చేస్తుంది విషానికి యాంటీడోటీజీ ఏదో ఆ పర్టికులర్ మెడిసిన్ ఏదో ఉంటుంది ఆ వాచ్చే మెడిసిన్ ఇస్తే పోతుంది ఒక అరగంట సేపు బాధపడితే పోతుంది కానీ రాంగ్ వాల్యూ సిస్టమ్ కనుక లైఫ్లో ఫిట్ అయిపోయిందంటే అది ఎప్పటికీ పోదు నా దగ్గరికి ఒక ఫాదర్ వచ్చి నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను ఏమేందుకని మా అబ్బాయి మధ్యాహ్నం పన్నెండున్నరకి నిద్రలేస్తాడు ఇది యంగ్ మ్యాన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎల్డర్లీ పర్సన్ ఈ గెట్స్అప్ అట్వెల్వ్ థర్టీ ఇన్ ఆఫ్ స్ట్రీట్ నుంచి అప్పుడు నిద్రలేసి వాడు పళ్ళు అప్పటి వరకు వాడు గాఢ నిత్యలో ఉంటాడు ఓకే ఎప్పుడు వస్తాడు బెడ్ మీద కంటే తెల్లవారు ధావన మూడింటికి వస్తాడు బెడ్ ఇది డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఇది దిస్ ఇస్ ది సీన్ ఇన్ ది హౌస్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ బ్యాక్ వాళ్ళనిద్దరు లేచిన నేను ఆ చుట్టుపక్కల ఉంటే హీ హేట్స్ మీ అండ్ ఐ హేట్ హిమ్ మీ మ్యూచువల్లీ హేట్ ఈచ్ ఐ కెనాట్ స్టాండ్ దిస్ వాల్యూ సిస్టమ్ నేను పుట్టి పెరిగిన వాల్యూస్ నేను ఐదింటికి లేస్తాను వాడు పన్నెండున్నరకు నిద్రలేస్తాడు ఇది దీనికి ఏమైనా ఉపాయం చెప్పండి నేనేం ఉపాయం చెప్పుకోను తర్వాత ఇంక చిత్ర యాక్ట్ ఉంటే తర్వాత కుర్రాలు తో నేను మాట్లాడా వాడు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు హీఈస్ గెటింగ్ సిక్స్ ఉండాలన్నమాట దట్ హ్యాపెండ్ బై గాడ్స్ గ్రేస్ ఆయన చాలా పుణ్యాత్మక అయింది ఆ మాట అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యూ కెనాట్ కన్వర్ట్ సచ్ పీపుల్ ఫర్చునేట్లీ అతను కొంత యోగ్యత కలవాడు కాబట్టి ఇలాగే తల్లిదండ్రులు బాధపడుతున్నారని నేను చెప్పిన ఏదంటే హీ కుడ్ చేంజ్ బట్ నాట్ ఆల్ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సో రాంగ్ వాల్యూ సిస్టమ్ దానికి ఆ సంఘము అని పేరు సంఘ ఉపజాయతే సో సంఘా సంజాయతే కామహ వన్స్ ఎన్ ఐడియా ఈజ్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్ ఎ థాట్ జ్ఞానము అంటే స్ట్రే థాట్ దెన్ సంఘ అంటే స్ట్రాంగ్ ఐడియా దెన్ ఇట్ బికమ్స్ ఎ డిజైర్ సో థాట్ టు డిజైర్ మధ్యలో ఒక స్టెప్ ఉంది అదేమిటంటే వాటిని అధికముగా స్మరించుట దాన్ని వాల్యూ సిస్టమ్ ఉంటారు సో ఎవ్రీ థాట్ ఈస్ నాట్ ఎ డిజైర్ ఎవ్రీ థాట్ డిజైర్ అయిపోదు ఇప్పుడు ఇద్దరు సినిమా వెళ్తారు ఏదో ఏదో హీరో హీరో అంటే ఇష్టం మీదటో అదే దిలీప్ కుమార్ గొప్ప హీరో అని ఇద్దరు సినిమాకి వెళ్తారు ఒకడు సినిమా చూసొచ్చి పడుకుని మొన్న పొద్దున్న లేచి కాలేజీకి వెళ్ళిపోతాడు ఇంకొకరు సినిమా చూసొచ్చి పడుకుని మొన్నటి పొద్దున్న లేచి తండ్రి బ్యాంకు నుంచి తండ్రి చస్ట ఆ డబ్బున్న పెట్టులోంచి ఒక వెయ్యి రూపాయలుంటే అది అపహారం వాడు బాంబే వెళ్ళిపోతాడు ప్రైజెక్ ఎందుకంటే దిలీప్ కుమార్ ను చూడ్డా అప సిచ్యువేషన్ ఇద్దరు చూశారు సినిమా ఇద్దరు దే లైక్ దట్ హీరో బట్ ఇన్ వన్ కేస్ It, it has not become Sangha and Kama. He is just a simple fan of Dilip Kumar. In the other case, it became Sangha, it became Kama, and so now he is in, Delhi, in Bombay. Dilip Kumar address pata shuna kare pata kare pata gorkha to matrata <laughs> onta. Dilip Kumar kare pata baita kusunna nalavate chas to onta. Edo pi cchi. That is Kama. So, I have an extreme example i ccha no, mana jivitan lo ilan te vi chala onta. సో సంగా ఓకే కామాత్ క్రోధోభిజాయ ఇంకా కామన ఒకటి కామ అంటే కామనర్ దట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ జనరల్లీ ఇక్కడ వేర్నా టాకింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ డిజైర్ కామన సో ఛిద్రం దామస్ నిత్యం తమను ఏరయ అని భాగవతం భగవత్ శ్లోకం అంటే కఠినంగా ఉంటుంది దాని వెంటనే మీరు ఇగనట్టే ఫిగరేట్ ఒకటి అలా ఉంటుంది అసలు శ్లోకం లక్షణమే ఎలా ఉంటుంది ఛిద్రం దాటి కామస్య యువ్ ఎంట్రీ టు కామన డిజైన్ కి మీరు ఎంట్రీ ఇస్తారు ఇంకా ఆ ఎంట్రీ మీరు ఇచ్చాడంటే ఇంకా అన్ని శుక్యూ కట్టేసి వచ్చేస్తాయి ఏమిటి ఏ అలయ ఏ అంతఃశత్వులు కామక్రోధ లోపమోహమాత్సల్యములు వాటిలో కామం మొదటిది ఛద్రం దాటి కామస్య ఆ కామం లోపలికి రావటానికి మీరు కొంచెం తలుపు కొద్దిగా తెరిచి కామాన్ని లోపల మీరు ప్రవేశపెడితే వెంటనే మిగతా అన్నీ వచ్చేస్తాయి అసలు ఇంకొకటి అంటే క్రోధ లోకమోహం మాత్రం సరే ఈ అర్థశత్రువులు మిగతా ఐదు వచ్చేస్తాయి అక్కడికి లోపలికి మీరు ఆరుగురు శత్రువులని లోపల పెట్టుకున్నట్టు ఇంకా వాడు ఏం బాగుపడతానండి అయిపోయింది ప్రణశ్శుతికి ఇంకా చాలా దగ్గరగా వచ్చేసినట్టు సో నిజానికి ఇది ఎలాగంటే కామో హృదయంలో వచ్చినప్పుడు క్రోధం ముక్కు మీదకి వస్తుంది దట్ ఈస్ ది సీక్వెన్ కామో హృదయంలో ప్రవేశించగానే క్రోధం ముక్కు మీద ఉంటుంది ముక్కు అగ్రంలో ఉంటుంది అక్కడ జస్ట్ ఇట్ విల్ బి వెయిటింగ్ డేర్ విల్ నాట్ నో ఇట్ విల్ బి సిటింగ్ డేర్ ఈ కామన పరిపూర్తి ఈ కోపం వెళ్ళిపోతుంది బాధల్యం కానీ అన్ని కామనలు పరిపూర్తము కామనలు పుంఖాలు పుంఖాలుగా వచ్చేస్తుంటాయి అంటే గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటాయి ఈచ్ డిజైర్ ఈ సింగిల్ డిజైర్ ఏ ఉండదు దాని చుట్టూ నెంబర్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి తర్వాత ఒక ఈ డిజైర్స్ బ్యాక్టీరియా లాంటివి ఒక బ్యాక్టీరియా వచ్చిందంటే విత్ ఇన్ ఏ షార్ట్ టైం యూ విల్ హ్యావ్ ఎ కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా అదేవిధంగా హృదయంలో ఒక డిజైర్ వచ్చిందంటే దాంతో ఇంకో అరడజన్ డిజైర్లు వస్తాయి అలా వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా ఒక డిజైర్ ఫెయిల్ అయిందంటే మీద ఉన్న కోపం హృదయంలో గడిపోతుంది దాట్ ఈస్ ది సీక్వెన్స్ కామాత్ క్రోధోభిజాయతే కామమునండి క్రోధము క్రోధము అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇమోషన్ ఇమోషన్ అనే పదం వాడతున్నాను ఇప్పుడు అది ఇమోషన్ ఎప్పుడవుతుందంటే మనస్సులో ఉండే ఒక ఇంటెన్స్ థాట్ స్ట్రక్చర్ ఫిజికల్ కాంపోనెంట్ జత గూడినప్పుడు అది ఇమోషన్ అవుతుంది ఫిజికల్ కాంపోనెంట్ అంటే శరీరం వణుకుతుంది కళ్ళెర్రబడతాయి తర్వాత ఏమో రక్త ప్రసారం పెరుగుతుంది బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది తర్వాత ఇంటెస్ట్ టైంలో డైజెస్ డైజెషన్ ఉంటుంది అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది డైజెషన్ ఈజ్ ఎ ట్వంటీ అవర్ ప్రోగ్రామ్ అది ఒక అంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు ఊరుకుంటారు మళ్ళీ లంచ్ టైం అయ్యేప్పటికి మీకు ఆకలి వేస్తుంది అంటే అర్థమేంటి డైజెషన్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అది ఎప్పుడూ ఆగదు మీరు లంచ్ చేసిన వెంటనే మీరు అబౌట్ ఇట్ బట్ డైజెషన్ కంటిన్యూస్ మీరు రాత్రి డిన్నర్ చేసి కొడుకుంటారు డైజెషన్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీకు ఈ ఇమోషన్ వచ్చినప్పుడు డైజెషన్ ఆగిపోతుంది డైజెషన్ జరగదు అంచేతనే డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ హైడ్రోక్లోరికాసిడ్ లిబరేట్ అవుతాయి కానీ డైజెషన్ ప్రాసెస్ ఆగిపోతుంది దాంతో స్లోలీ ఆ స్టొమక్ వాల్స్ ఆ ఎసిడిక్ రియాక్షన్ కి దే లూజ్ దేర్ స్ట్రెంగ్ అండ్ సో యూ విల్ స్లోలీ డెవలప్ అల్సర్స్ ఎసిడిటీ ఫాలోడ్ బై అల్సర్స్ అండ్ ఆల్ దట్ అసమానం ఇమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ద ఎండప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఎందుకంటే ఇమోషన్లో డైజెషన్ ఆగిపోతుంది హార్ట్ బీట్ పెరిగిపోతుంది బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది కళ్ళల్లో పడతాయి వణుకుతాడు ఈ స్థితికి చేరుకుంటాడు క్రోధము క్రోధం ఈజ్ అన్ ఇమోషన్ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ ఇంకొకసారి కోపం వస్తే ఈ కోపం అనే ఇమోషన్ చాలా విడ్డూరమైన ఇమోషన్ ఇది ఇది ఆ ఇమోషన్ ఎంత ఘోరమైన ఇమోషన్ అంటే ఆ కోపం వచ్చినప్పుడు హీ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్ ఎన్ ఇమోర్ హీ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ ఇట్ ఈజివ్ డీమన్ ఒక భూతమో పిశాచమో ఏదో ఒకటి వచ్చి వీడిని అనే స్థితికి చేరుకుంటాడు ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ భార్యతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు భార్య కోసం తన జీవితానంతా ధారపోస్తాడు ఒక జీవితకాలం ఆల్రెడీ అనుకూలంగా ఉంటాడు కానీ కోపం కోపం వచ్చినప్పుడు చెడమల తింట ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ అని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి కోపం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదు బికాజ్ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ దేయం పట్టిన వాటితో ఏం మాట్లాడతారు సో వీటి దెయ్యం పట్టిన వాడితో సమానం వాటితో మాట్లాడుకోండి వాడిని వదిలిపెట్టేయాలి వాడు అదుగు వదిలిపెట్టేసేమని మళ్లీ దాని మీద కోప అప్పుడు ఏం చెప్పాలంటే చూడు నువ్వు కోపంగా ఉన్నావు మీరు కోపంగా ఉన్నారు నేను మీతో తర్వాత మాట్లాడతాను ఏదో అనునయంగా చెప్పేసి వెళ్ళిపోవాలి సేమ్ టాపిక్ కంటిన్యూ చేశారనుకోండి వాడు ఇంకా ఫ్లేర్ అప్ అయిపోతాడు కాబట్టి క్రోధం అన్నది ఈజ్ అని ఒక పిశాచం అది వచ్చేస్తే ఇంక వాడు మనిషి కాదు సమ్మోహ వాడు భయంకరమైనటువంటి వ్యామోహంలో డెల్యూషన్ లో పడిపోతాడు సమ్మోహము అంటే ఏది మంచి ఏది చెడు అనే వివేకాన్ని పూర్తిగా కోల్పోతాడు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సమ్మోహత్ స్మృతి విభ్రమ అంటే చూడండి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకోండి వీడి వెనకాల దేర్ ఆయన ఎంటైర్ సంస్కార క్రమం ఉంటుంది మహాత్ముల దగ్గర అధ్యయనం చేస్తాడు లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతాడు సివిలైజ్డ్ పర్సన్ చాలా సోఫిస్టికేటెడ్ డ్రెస్ వేసుకుంటాడు తర్వాత డిగ్రీలు ఉంటాయి మంచి పొజిషన్ లో ఉంటాడు ఇదంతా వీడి వెనకాల జరిగే హ్యూజ్ హిస్టరీ మంచి సంస్కారాలన్నీ ఉంటాయి ఆ సంస్కారాలన్నీ మెమొరీ రూపంగా ఉంటాయి చాలా సివిలైజ్డ్ పర్సన్ అయ్యాటంటే వాడు సడన్ సివిలైజ్డ్ పర్సన్ అయిపోడు వారి పీరియడ్ ఆ సంస్కారాలన్నీ డెవలప్ చేసుకుంటాడు సో దట్ మెమొరీ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ దెమరీ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ సివిలైజ్డ్ బిహేవియర్ Civilized talk and good uh, habits, a memory body that gets destroyed. Smurthy Vibhara Maha. One can position, a little bit of a situation, and the background, he will start raving like a mad guy. Smurthy Vibhara Maha. An entire uh, value structure, and the value of a Samskara Maha, and the value of a Vibhara Maha. Smurthy Vibhara Maha. అప్పుడు యుక్త వివేకము అంటే మనం ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అని బుద్ధి నిర్ణయిస్తుంది బుద్ధి నిర్ణయిస్తే దాన్ని బట్టి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాడీ కూడా ఫంక్షన్ చేస్తాయి ఆ బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశాత్ ప్రనశ్యతి బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం జ్ఞానమంతా కూడా కప్పు పడిపోతుంది భగవద్గీతకి బుద్ధి శాస్త్రము అని పేరు భగవద్గీతలో ఉన్న యోగము బుద్ధి యోగం కర్మయోగం ఉందా జ్ఞానయోగం ఉందా ఈ యోగం ఉందా ఆ యోగం ఉందా అని ఏవో పేర్లు పెడతారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బుద్ధియోగ బుద్ధి అంటే జ్ఞానం ఉన్న సో బుద్ధియోగా ధనంజయ సో బుద్ధియోగము కంటే అవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధియోగము ఈస్ ది అల్టిమేట్ ఇన్ గీత చెప్పిన దామి బుద్ధియోగం తం ఏనా మాపయాితే అని కథోధ్యాయంలో వస్తుంది నేను ఈ భక్తులకు నేను బుద్ధియోగాన్ని ఇస్తా బుద్ధియోగాన్ని ఇచ్చినట్లయి బుద్ధి అనే యోగం బుద్ధియోగం అంటే బుద్ధి అనే యోగం బుద్ధి అంటే జ్ఞానం బుద్ధియోగాన్ని కనుక నేను ఇస్తే దే విల్ రీచ్ మీ అని అంటాడు కాబట్టి గీతలో ది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ ఫర్ బుద్ధి మీన్స్ జ్ఞానం మీన్స్ అండర్స్టాండింగ్ అది బుద్ధి అంటే ఆ బుద్ధి నశించిందంటే శ్రీకృష్ణుని యొక్క సిద్ధాంతంలో నుక బాగుంటే అంతా బాగుండటం బుద్ధి కనుక నశిస్తే ఏమి నశించదు ఏమీ మిగలదు అంతా నశించుకోండి కాబట్టి నేను అంటూ ఉంటాను బుద్ధిలో శని ప్రవేశించాడంట వీడంటాడు సెవెంత్ హౌస్ లో శని ప్రవేశించాడు నేనంటాడు సెవెంత్ హౌస్ లో ఎయిత్ హౌస్ లో అది రాదు కానీ బుద్ధిలో మాత్రం గాయంగా ప్రవేశించాడు అంటాను ఎందుకంటే వాడు బుద్ధి పనిచేయడం మానేసుకుందంటే బుద్ధి నాశము ఒకసారి బుద్ధి నాశం వస్తే ప్రణశ్యతిస్ జీవితం అవుతుంది సో దిస్ ఈస్ ది సీక్వెన్స్ అంచేత మనమునంతో ప్రారంభించాము అవతారి కందము అథేవిష్యర్వానర్థమూలమి తరువాత అంటే ఇంద్రియవశము చేసుకున్నవాడు సర్వ విధములా స్థిత ప్రజ్ఞుడవుతాడు అని పాజిటివ్ గా చెప్పి ఇప్పుడు నెగిటివ్ గా చెప్పబోతున్నాడు సాధారణంగా శ్రీకృష్ణుడు ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తాడు ఈ సందర్భంలో మటుకు కదా పాజిటివ్ చెప్పి స్థితప్రజ్ఞుడు గురించి చెప్తున్నప్పుడు పాజిటివ్ చెప్పాలి చెప్పి ఇప్పుడు నెగిటివ్ దగ్గరకు వచ్చాడు సో పరా అథేద అంతేతనే టాపిక్ లో చిన్న చేంజ్ ఉంది కలర్ టాపిక్ ఈస్ చేంజింగ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ లో వచ్చాడు కదా అంచేతనే అథేదాని అంటున్నాడు సో పాజిటివ్ గా ఇంద్రియ విషయం ఎలా చేసుకోవాలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నాడు కొత్త విషయం అంటే విత్ ఇన్ ది సేమ్ టాపిక్ ఐట్లీ డిఫరెంట్ కలర్ ఇద ముఖ్యతే ఏమిటంటే సర్వ అనర్థమూలం పరాభవిష్యత పరాభవిష్యత అంటే పతనమునకు సిద్ధముగానున్నవాడు అనర్థం పరాభవమును పొందబోవు వాడికి పరాభవము అంటే జీవితములో ఓడిపోవుట జీవితంలో ఓడిపోవడం డిఫీట్ ఇన్ లైఫ్ సో దాన్ని పొందబోయే వాడికి సర్వ వాడు ఇంక జీవితంలో వాడు తప్పనిసరిగా వినాశాన్ని పొందుతాడు ఆ వినాశాన్ని పొందటానికి మూలము అంటే సర్వ అనర్థ మూలం వాడికి జీవితంలో వచ్చేటువంటి అనర్థాలన్నిటికీ ఆపదలన్నిటికీ కూడా మూలము ఒకటి ఉన్నది అది చెప్తే ఆ మూలాన్ని కనుక జాగ్రత్త ఆపదలన్నీ తగ్గుతాయి వీడు జీవితంలో ఓడిపోకుండా కాపాడుకోగలుగుతాడు అందుకోసం చెప్తున్నారు ఆ సర్వానర్థ మూలం ఏమిటంటే విషయ ధ్యానము అంతే కదా అదే కదా మూలం అక్కడే కదా బిగినైంది ఈ ఫ్లో అక్కడేగా బిగినైంది ఇద ముచ్చే ధ్యాయతో విషయాన్ని సహా విషయ ధ్యానం అని చెప్పిన కూడా విషయ భోగము అంత తప్పు కాదు విషయ ధ్యానము చాలా తప్పు విషయ భోగం తప్పు కాదు ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు చేతితో పట్టుకోవడం తప్పు కాదు డబ్బు చేత్తో పట్టుకోవడం డబ్బు తీసుకోవడం డబ్బు ఇవ్వడం తప్పు కాదు ఎంతో తప్పే ఉంది ధన విషయ డబ్బుని ధ్యానించడము అంత పాపం కదా డబ్బును ధ్యానం చేయకూడదు అంటే డబ్బును ధ్యానం చేయడం అంటే ఇలాగా ఇప్పుడు ఇంత వచ్చింది అప్పుడు అంత అయింది ఈ ఖర్చు అయింది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఈ ఇష్యూలో మనం ఫాదరబుల్ గా నడిచామా ఇదే క్యాల్కులేషన్ పొద్దున్నీ సాయంకాలం దాకా డబ్బుని ధ్యానం చేసుకో కూర్చుంటాడే అంటే మీరు బ్యాంకు ఎంప్లాయీ అని మీరు అడద్దు ఈ వాడేమి ధ్యానం చేయట్లేదు అతను ధ్యానం ఏం చేస్తున్నాం అతని డబ్బేం కాదు అది వాడు కనుక ఈ డబ్బులో మనం ఎంత కొట్టేయడం లాగా అంటే అప్పుడు ధ్యానం అవుతుంది కానీ అదర్వైజ్ ధ్యానం కాదు కాబట్టి డబ్బుని ముట్టుకోవడం క్యాల్కులేట్ చేయడం ఇవ్వడం ముచ్చుకోవడం దోషం కాదు ధ్యానించడం సపోజ్ వాడు కూర్చుని ఇక్కడ మనం ఎలాగో కొట్టేయగలమా అని ధ్యానం చేసాడనుకోండి అంత దోషం అదే కావట్లేదు కొంతమంది ఆ పని చేస్తారు ఉద్యోగం ఇస్తారు ఆ ఉద్యోగంలో లంచం ఎలా వస్తుందా అని కూర్చుంటాడు వాడు ధ్యానం చేస్తూ అంటే మరి ధనాన్ని ధ్యానమైన వాడు ధనం ఇవ్వడం పుచ్చుకోవడం ఉండదు బ్యాంకులో టెల్లర్ ఉంటాడే వాడు కట్టలు ఇస్తూ ఉంటాడు ఉంటాడు వీడు ఎల్డీసీ వీడు ఎక్కడ ఎక్సైజ్ ఆఫీసులోనో ఎంతో ఎల్డీసీ వీడు డబ్బు ఇవ్వని ఉండడం పుచ్చుకోవడం ఉండదు కానీ వీడు బ్రతుకంతా డబ్బును ధ్యానం చేస్తూనే బతుకుతాడు ఎవరైనా వస్తున్నాడనుకో వీడు మనసు దగ్గరికే వస్తున్నాడా వీళ్ళు అంతం ఇస్తాడా ఎలా పుచ్చుకోవాలి ఇదే ధ్యానం ఇది అంత చాలా ఘోరం కాబట్టి ధ్యానము తప్పు పతుకోవడం తప్పు కాదు విషయ ధ్యానం అంత దోషం లేదా నేను పడుతుంటారు అంచేతనే దివివ భూవివా మమాస్తు వాస నేను స్వర్గంలో అవ్వచ్చు నర భూలోకంలో నరకేవ నరకంలో మకాం వచ్చినా పర్వాలేదు నరకాంతక ప్రకామం నరకమును అంతము చేసే ఓ నాకు స్వర్గంలో మకామిచ్చినా సరే భూలోకంలో మకామిచ్చినా సరే అంటే మనుష్య జన్మిచ్చినా సరే ప్రకామం అలా కాకుండా నీ ఇచ్చలా ఉండి నన్ను నరకంలో పాడేసిన ఒళ్ళ అలాగే కానీ అవధీరిత శారదార విందే చరణేతే మరణేపి చింతయామి నీ పాదములనే నేను బతికున్నప్పుడు మరణించేప్పుడు చింతించగలిగిట్లా నన్ను ఆశీర్వదించు అని ఓ ఓ మహాకవి కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించాలి కాని లౌకిక విషయాలని సంసార భోగాల్ని స్మరించకూడదు అంచేత నేను రూపాయి కాసు కనపడింది అనుకోండి రూపాయి కాసు మీద ఐదు వందల కాగితం మీద వెయ్యి కాగితం మీద ఏకరూపంగా చూడగలుగుతాడు వాడే యోగ్యుడు రూపాయి కాసు అన్నా ఐదు వందల రూపాయి కాగితం అన్నా వెయ్యి కాగితం అన్నా రూపంగా చూడగలగాలి అది లక్ష్మి లక్ష్మీ అంటే ఎవరండి పవిత్రం లక్ష్మి పవిత్రం ఎందుకని కన్సాప్ట్ అఫ్ భగవాన్ చూడండి లక్ష్మిని కనెక్షన్ ఈశ్వరుడితో కన్సార్ట్ అంటే అది అలా సింబాలిక్ గా చెప్తారండి దాన్ని అలా తీసుకోవాలి కన్సాప్ అఫ్ భగవాన్ లక్ష్మి కాబట్టి రూపాయి కాసు ఉందనుకోండి రూపాయి కాసు కింద పాలేశారు అనుకోండి దమ్ము తీసుకెళ్ళకద్దుకుంటాం తీసి జాగ్రత్తగా జీవంలో వేసుకుంటాం ఐదు వందల ఉందనుకోండి దాని మీద ఎక్కువ ప్రేరణ ఉండదు సేమ్ రెస్పెక్ట్ ఉంది సేమ్ లో సేమ్ రెస్పెక్ట్ వేయ కాగితం మీద కూడా సేమ్ లో సేమ్ రెస్పెక్ట్ కాబట్టి రూపాయి ఐదు వందలు వెయ్యి మూడు కాగితాల్ని సమానంగా చూడగలిగిన వాడు ఎవడో వారి మహాత్ముడు నిజానికి అమెరికాలో డాలర్లు అన్నీ ఒకే సైజులో ఉంటాయి నేను ఇది మీరు సింగిల్ డాలర్ బిల్లు తీసుకోండి వంద డాలర్ బిల్లు తీసు డాలర్కి విలువ ఎక్కువ మీకు వెయ్యి డాలర్ బిల్లు ఉండదు వెయ్యి వెయ్యి ఉందంటే దాని విలువ తక్కువ అని అర్థం వెయ్యి నోట్ ఉందంటే అర్థం ఏంటండి దాని విలువ తక్కువని ఎప్పుడైనా వెయ్యి తాయితాను ఎరుగుదా మీరు పూర్వం పూర్వం వంద తైతానం అంత ఉండేది చాటంత ఉండేది పెద్ద కాగితం ఉండేది వంద కాగితం ఐదు రూపాయల కైతం పది రూపాయల కైతాం పెద్దలుగా ఉండేది కనపడేవి కాదు కంటికి సో నేను హైదరాబాద్ లో మొట్టమొదటిసారి చాయ్ తాగినప్పుడు చాయ్ ఖరీదు పదిహేను పైసలు అప్పుడు ఈ మధ్యనే ధర పెంచారండి వీళ్ళు అని చెప్పారు అంటే పది పైసలు ఛాయ్ ని పైసలు చేశాను అన్నమాట రూపాయి కనబడేది కావు సో ఎనీవే సో డాలర్ చాలా వాల్యూ ఎక్కువ అంచేతనే హండ్రెడ్ డాలర్ నోట్ మీరు తీసారంటే యు ఆర్ హ్యాండ్లింగ్ వెరీ హై వాల్యూ కరెన్సీ సో దాని సైజు వన్ డాలర్ సైజు ఒక్కలాగే ఉంటాయి బోతలు ఈక్వల్ ఉంటాయి ఏమి డిఫరెన్స్ ఉండదు నేను ఒకసారి నేను ఇవ్వాల్సి వచ్చి నేను నాలుగు డాలర్లు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వస్తే నాలుగు కాగితాలు లెక్క పెట్టి ఇచ్చేసి వచ్చేస్తుంటే వాడు పరిగెత్తుకు వచ్చాడు ఒక లేడీ పైగా పరిగెత్తుకు వచ్చింది ఆవిడ నా వెనకాల వచ్చి నన్ను పిలిచేది నన్ను పిలుస్తుందని నాకు తెలియదు వాళ్ళే నన్ను పిలుస్తుందని నేను ఊహించలేను కదా ఏదో కొత్త నాట్ కొంత ఐ నాట్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్ నన్ను పిలుస్తుందా లేదు దగ్గరికి వచ్చేసి ఎదులుకున్నా నిలబడితే కానీ ఆవిడ నా నేను అనుకోలేదు నా ఎదురుకున్నా నిలబడి సార్ యూ గివెన్ ఏ టెన్ డాలర్ నోట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ వన్ డాలర్ నోట్ అని ఎందుకంటే అన్ని ఒకలాగే ఉంటాయండి ఏమి వెరీ ఇంపాసిబుల్ టు డిస్టింగ్విష్ ఎనీవే వాట్ ఐ మీన్ ఇస్ లక్ష్మి ఈశ్వరునికి సంబంధం సరస్వతి ఈశ్వరునితో సంబంధం శక్తి ఈశ్వరులతో సంబంధం అంటే అక్కడ ముగ్గురు ఈశ్వరులు ఉన్నారు శక్తి ఈశ్వరు నుంచి వస్తుంది పరిగెత్తామనుకోండి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వస్తుంది ఆలోచించగలిగా ఉంటే ఆ శక్తి ఎక్కడి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి దేవులో పది రూపాయలు ఉన్నాయంటే ఆ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది అలాగే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి కానీ ఈశ్వరు నుంచి డిసోసియేట్ అయిపోయి డబ్బుని ధ్యానం చేయకూడదు డబ్బుని పట్టుకోవడంలో తప్పు లేదు డబ్బుని ధ్యానం చేయకూడదు డబ్బు ఎప్పుడు గుర్తుకోవాలో తెలుసుందండి ఖర్చు పెట్టేప్పుడు గుర్తుకు రావాలి సంపాదించేప్పుడు గుర్తుకు రావాలి ఇంకా మధ్యలో గుర్తుకు రాకూడదు ఆ రకంగా ధ్యానం ధ్యానంలో రాకూడదు ధ్యానం ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి అలాగే ఆహారం ఆహారాన్ని ధ్యానం చేయకూడదు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏకాదశి నాడు భోజనానికి ప్లాన్ ప్లానింగ్ చేసుకుంటూ ఏమిటి రేపు కూర ఏమిటి నాడేమిటి ఇదేమిటి అది ఏమిటి అంటో అది అలా ధ్యానం చేయకూడదు ఆ టైం వచ్చినప్పుడు ఆహారం తినాలంటే ఆహారం ధ్యానం చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఖాళీగా కుట్టుంటారు తొమ్మిదింటికి వంటింట్లోకి ఇలా తగ్గు చూసి ఏమి వండుతున్నాయి వాళ్ళంటారు వాళ్ళకి చికాకు పుడుతుంది ఉన్నవాళ్ళు దేదో ఒకటి లైక్ ఇట్టు దాపు తెలిసి దేదో ఒకటి లైక్ ఇట్టు అలా ఏమంటారంట ఏదో వండుతున్నాను మీ వెళ్ళి అక్కడ హాల్లో కూర్చోండి అంటారు కాదు కాదు చెప్పు ఏమి నీ సమయం పోయి చెప్పి ఆ వంకాయ గోర వండుతున్నాడు వంకాయ ఇంకా తర్వాత అది ఒక్కటే ఉండదు కదా ఇంకా కదా మరి ఇంకా తర్వాత మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి పూర్తిగా డిస్టర్బ్ చేయకండి అంటారు అదేమిది చెప్పేమన్నా కాదు ఈ రకంగా అంటే వీడు అలా ఆహారాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు అది చాలా తప్పు విషయ ధ్యానం అలాగే అమెరికాలో కొడుకున్నా అనుకోండి వాళ్ళని ధ్యానం చేస్తూ ఉంటాం అది విషయమే బోనస్ మూడు నెలల తర్వాత వస్తుంది అనుకోండి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంది ఇలాగ సంసారానికి సంబంధించినవి ఏమి ధ్యానం చేయకూడదండి దే షుడ్ కమ్ దే షుడ్ గో అంతేగాని దే షుడ్ నాట్ బి దే షుడ్ నాట్ బి అని ధ్యాన ఎందుకంటే ఇది వినాశము కదా నేను దీని మీద కొంత వివరంగా చెప్తున్నాను సో ఇది వినాశ మార్గం కదా ఈ వినాశ ధ్యానము సత్వగుణ ఉపాధి ధ్యానం ఏమిటండి సత్వగుణము థింకింగ్ ఏమిటండి సత్వగుణము తర్వాత సంగము కామన వచ్చాయి ధ్యానం నుంచి సంగము ఆసక్తి అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ అండ్ డిజైర్ వచ్చాయే అవి రజోగుణం ఆ తర్వాత క్రోధం వచ్చింది చూసారా క్రోధము రజోగుణము ప్లస్ తమోగుణము కాంబినేషన్ రజోగుణము రజస్తమోగుణముల యొక్క సమాహారం అంటే క్రోధంలో వీడు గెంతులు వేస్తాడు అరుస్తాడు అదంతా అలంజెస్ తర్వాత తన బుద్ధిశక్తిని పూర్తిగా కోల్పోతాడు ఒక దేవం పెట్టిన వాళ్ళు అయిపోతారు నో మోర్ ద సేమ్ పర్సన్ అన్నాను కదా అది తమస్ ఇంకా ఆ తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ దట్ ఈస్ తమస్ టోటల్ తమస్ ఇంకా ఒకసారి తమస్సులో పడిపోతే వాడు నాశనంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత అంటే తమస్య తర్వాత ఇంకో రకంగా చూడండి విషయ ధ్యానము అండ్ దెన్ సంఘము అండ్ కామము ఈ మూడు దే ఆర్ సెంటర్డ్ ఆన్ ఈగో ఆఫ్ సెల్ఫిష్ కైండ్ అంటే ధ్యానం చేస్తున్నారనుకోండి ఆ ధ్యానంలో ఈగో ఉంటుంది ఈగో వైపుకు ఆకర్షించిట్లుగా సెల్ఫిష్ ఈగో ధ్యానం చేసుకుంది ఈ భోగం నాకు ఉండే బాగుండును అనే ఈగో ఇట్ వాన్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ తర్వాత సంగం ఆసక్తి అటాచ్డ్ సో అటాచ్డ్ ఈగో ఈజ్ ఆల్సో సెల్ఫిష్ ఈగో ఇట్ వాన్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ డిజైర్ ఈజ్ ఆల్సో ఎన్ విచ్ వాన్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్స్ సెల్ సో అంతవరకు కూడా సెల్ఫిష్ ఈగో సెల్ఫ్ కోసమని ఏదో సంపాదించుకునే ప్రయత్నం క్రోధం దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా సెల్ఫిష్ ఈగో కాదు ఇంకా అక్కడ సెల్ఫ్ ఉండదు ఇట్ బికమ్స్ డిస్ట్రాక్టివ్ ఈగో క్రోధం వచ్చినవాడు హీ న్ వాన్ టు అకాంప్లిష్ ఎనీథింగ్ ఫర్ హిన్సర్ కామన్ లో ఉన్నవాడు హీ వాంట్స్ టు అకాంప్లిష్ సంథింగ్ ఫర్ హిన్సర్ దాధంలో ఉన్నవాడు హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్ అక్కడ మేజర్ చేంజ్ వచ్చింది సెల్ఫిష్ అవడం తప్పు కాదు దెన్ కంపేర్డ్ విత్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ అకాంప్లిషింగ్ సమ్థింగ్ ఫర్ యువర్సర్ యూ వాంట్ డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్ దానికంటే ఇది తప్పు కాదు ఆ చేంజ్ అది డౌన్ఫాల్ అంతా డౌన్ఫాల్ కింద చెప్పుకొస్తున్నాం కదండి సో సత్వం నుంచి రజస్ రజస్ టు రజస్ థమస్ కాంబినేషన్ ఫ్రమ్ దేర్ టు థమస్ Selfishness to destruction of the advantage of the other people. Arakamaina patanamu, meek dheem tolokanapodamu. Yanta parupattu sotanandai vashaya dhyananlo, ananta danger inda. Aralata maana akkaya dhanukaranja alo chishto, alo chishto, alo chishto unna unukko ndai. Iti mani grawaali iti mani grawaali iti mani grawaali nai unna unukko ndai. Ilopuloh daaniki samanjani manushashtadai. Ena hai uccha wa? Vatukucha wa? Anandu uttarguya. Anandaki ke. లేదా నీ కింద కూడా పగిలిపోయిందంటాడు అనేప్పటికీ వీడు హీ గోస్ ఇన్ టు ఎ రేజ్ అంటే క్రోధ విషయంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎదరువాళ్ళు పడుతుంది చెడ మళ్ళ పిచ్చేస్తాడు నీ మొహం నాకు చూపించద్దు అంటాడు లేకపోతే సాసులు ఎంపకాయ ఏదో ఉంటుంది చూడ అది విసిరేస్తుంది వాడి మీకే విసిరేస్తా లేకపోతే ఎదురు అర్థం ఉంటే అర్థం మీద విసిరేస్తుంది సో ఈ వికమ్స్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ఎందుకని దాన్నే అలా ధ్యానం చేసి చేసి దాని మీద ఆసక్తి పెంచుకుని దాన్ని కామనా స్టేజ్లోకి తెచ్చుకుంటే వాళ్ళ డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళిపోతుంది ఆ విధంగా అది చాలా పతనావస్థితికి వెళ్ళిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి కానీ భోగాలని ధ్యానం చేయకూడదు భోగాల్ని సంపాదించాలి అవసరమైన భోగాల్ని యూ హి యూ హోర్ ఎక్వైర్ అని కీపించాలి టైం వచ్చినా యూజ్ చేసేయాలి అంతేకాదు ధ్యానం చేయకూడదు బ్లడ్ కొనుక్కుని బ్రెడ్ వద్ద కానీ ఏదైనా ఖీదైన ఆహార పదార్థాన్ని కొనుక్కుని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని మర్చిపోవాలి దాని గురించి ఆ టైం వస్తుంది భోజనం చేసి టైం వస్తుంది ఓ గమ్మును గుర్తుకొస్తుంది అది తీసుకుని నోట్లో వేసుకుని తినేసి ఆ బాగుంది అనుకుని చేకలు వేసుకుని అది ఉంది మర్చిపోవాలి అలా పర్వాలేదు ఐ మీన్ ఇట్ ఈజ్ బెటర్ దాన్ థింకింగ్ అబౌట్ ఇట్ ఎప్పుడూ కూడా ధ్యాన శక్తిని అలా దుర్వినియోగం చేయాలి భాష్యం ఉందాము విషయాన్ శబ్ది విషయ విశేషాన్ ఆలోచయత పుంసనకు అంటే మనిషికేనర్థం పెర్సన్ననర్థం మగవాడు వాడది కాదు ఎవరైనా సమానమే సో ధ్యాయ అంటే చింతయంత చేస్తూ ఉంటాడు అంటే ఆలోచయత ఆలోచన చేస్తూ ఉంటాడు అనే అలాగ నెమరు వేస్తూ ఉంటాడు ఆవు నెమరు వేస్తుంది చూడండి అలా నెమరు వేస్తూ ఉంటాడు రివరీ అని కూడా అంటారు అలాగే వెళ్ళిపోతాయి దాంట్లో గాలి మేడలు కట్టేస్తూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు సో అలాగే ఏదేదో కట్టేస్తూ ఉంటాడు మేడం స్వభావం ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకో దాన్ని తప్పని గుర్తించాలి ముందు సో వీళ్ళు దేన్ని ధ్యానం చేస్తున్నారంటే విషయ విషయములు అంటే శబ్దాది విషయ విశేషాన్ శబ్దరూప శబ్దస్పర్శ రూప రసగంధములు వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ ఐదే మొత్తానికి అల్టిమేట్లీ ఈ ఐదు గురించే ఉంటుంది వాటిని అలాగే ధ్యానం చేస్తూ ఉంటాడు ఈశ్వరుని ధ్యానం చేయాల్సింది పోయి వాటిని ధ్యానం చేస్తాడు ఏదో రకంగా ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుని ఈశ్వరుని ధ్యానం చేయాలి అని చెప్పిన పలు విధాలుగా ఈశ్వరులతో సంబంధం పెట్టుకోవాలి సత్సంగం రాజమండ్రిలో ధర్మంజరా అనే ఒక కమ్యూనిటీ హాల్ వాళ్ళేమో నాకు ఒక ఫోన్ ఒకటి చేశారు వాళ్ళకి వార్షికోత్సవం ఇరవయో సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నారు దీని మీరు ఏదైనా ఒక ఆశీర్వచనం మాత్రం నాలుగు రాసి పంపించండి రాస్తే నేను ఇవాళ రాశాను పద్మపురాణంలో సత్సంగం యొక్క మహిమ బాగా విస్తీర్ణంగా చెప్పబడింది అసలు దాంట్లో ఆ పుస్తకం తీసి చూసేదో రాశాను సో అప్పుడు నాకు అనిపించింది సత్సంగం చాలా గొప్పది అని నాకు ఈవేళ ఈవేళ రాశాను కాదు వ్యాసం అంటే దాని మీద చిన్న వ్యాసం కాబట్టి చాలా గొప్పది సత్సంగం ఏం చేస్తుందంటే ఇటువంటి యూస్లెస్ ధ్యానాల నుంచి మనిషిని కాపాడుతుంది తర్వాత మీకు గంట నరసేపు మీరు సత్సంగంలో కూర్చుంటే దీని ప్రభావం మీకు పదిహేను రోజులు ఉంటుంది ఇప్పుడు కలుషితం ఒక్కసారిగా కలుషితం అవదు స్లోగా ఇప్పుడు హుస్సేన సాగర్ లో నీరు కలుషితం అయిందంటే ఎంత టైం పట్టింది దానికి అలాగే మన మనస్సు కలుషితం అవడానికి కూడా చాలా టైం పడుతుంది సో కాబట్టి మీరు సత్సంగంలో పవిత్రం చేసుకుంటే మనస్సుని శుద్ధి అవుతుంది శుద్దికి కూడా టైం పడుతుంది చెస్లో ప్రాసెస్ ఎప్పుడు సూక్ష్మమైన చోట ప్రాసెస్ స్లోగా ఉంటుంది స్థూలమైన చోట ప్రాసెస్ ఈజీగా టైం పెద్ద ఎక్కువ పడుతుంది అంతరంగ వికాసం అంతరంగ పరివర్తనానికి ఎప్పుడు టైం పడుతుంది ఇప్పుడు చోటు నుంచి ఇంకో తోటికి వెళ్లాలనుకునే ఏముందంటే ఈ ఆటోలో కూర్చొని అడుగుతారు చేంజ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఈజీ చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈజీ చేంజ్ ఆఫ్ బ్రష్ ఈజీ బట్ చేంజ్ ఆఫ్ మైండ్ అంటే మనస్సులో ఆ వికాసం తీసుకురావటం చాలా కఠినమైన విషయం అందు సత్సంగంలో ఆ పునాదులు బాగా పడతాయి ఈ విషయ ధ్యానము అనేది పూర్తిగా పరిహరింపబడుతుంది తర్వాత ఇంకొకటి మహాత్ముల సన్నిధిలో విశేషం అక్కడ విషయ ధ్యానం ఉండదు అది మహాత్ముల యొక్క సన్నిధికి ఆ పవిత్రత ఉంటుంది ఎందుకంటే మహాత్ముడు అనేవాడు హీ రిప్రజెంట్స్ ఎ వెరీ పిక్యూలియర్ సిచ్యువేషన్ అదేమిటంటే ధనము సంపద ఇల్లు వాకిలి బంధువులు కొడుకులు కూతుళ్ళు అత్తలు మామలు వాము ఇవన్నీ ఏమీ అప్యారెంట్లీ లేవు కదా అప్యంట్లీ అట్లీస్ట్ సూపర్ఫిషియల్లీ ఏం లేవు కదా లేవు aina we're really happy ga unnade so he is he is apparently happy as you see this is the situation so that is good enough so manu em anukuntam ikke jeevithallo manu em anukuntam illu vaakini dabbudosham pinna piriga lekapothe butte leedanu anukuntam but an alternate view point which really elevates the mind and the thinking process adi meeku mahatma samvidh lokam అంటే సాధువు ఏ ఉపకారం చేసాడు అని అడుగుతారు ముఖ్యంగా ఈ మధ్యన అడుగుతున్నారో లేదో నాకు తెలియదు కానీ కమ్యూనిస్టులు అలా అడుగుతారు ఈ సన్యాసులు ఉన్నారే వీళ్ల ఉపకారం అని వాళ్ళు కంపేర్ కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక సన్యాసం ఉన్నాడు అనుకోండి ఒక నలభై ఏళ్ల వయస్సులో ఉన్నాడు నలభై యాభై ఇప్పుడు ఉద్యోగాలు రోజుల్లో డెబ్బై యాకా చేస్తారు ఒక యాభై ఏళ్ళ వయస్సులో సన్యాసం ఉన్నాడు ఏం చేస్తాడు వీడు భోజనం చేస్తాడు కూర్చుంటాడు ఇది వీడు చేసేది ప్రొడక్టి ప్రొడక్టివిటీ ఉండదు ఏం ప్రొడ్యూస్ చేయడు వెరాజ్ ఒక కుండలు తయారు చేసి కొమ్మరి వాడు ఉన్నాడు కులాలుడు అంటే కష్టపడి పనిచేసేవాడు ఆహా వాడిని ఏమంటారు ప్రాలిటేరియన్ సో వాడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు పొద్దున్న మట్టి తీసుకొచ్చి సాయంకాలం యాభై కుండలు చేస్తాడు చూడండి వీడు చూడండి వీడేమో భోజనం చేసాడు తప్పిస్తే ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు వీడు చూడండి వీడు సాయంకాలం అయ్యేప్పటికీ భోజనం చేసి యాభై కొండలు ప్రొడ్యూస్ చేశాడు అని అనే కాబట్టి దీన్ని గతితార్థిక శాస్త్రం ఏదో ఉంది సో మెటీరియల్ మెటీరియలిజం వాటెవర్ సో డైలెక్టిక్ మెటీరియలిజం వాటెవర్ సో దాని ప్రకారంగా వీడు హీజ్ అ బర్డెన్ టు దిస్ సొసైటీ బికాజ్ హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ వేరే హీఈ్ ప్రొడ్యూసింగ్ పార్ట్స్ యాభై పార్ట్లు తయారు చేశాడు సొసైటీ హి కంట్రీబ్యూట్స్ ది సొసైటీ ఇంత తప్పు లాజిక్ ఇంత యూస్లెస్ థింకింగ్ ఇదే కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు శంకరాచార్యులను తీసుకోండి శంకరాచార్యులు ఏమిటి చేశారు భిక్షణ చేశారు ఆయన ఏం చేశారా కొండలు తయారు చేశారా లేకపోతే కత్తిలు తయారు చేశారా గడ్డబాలను తయారు చేశారా శంకరాచార్యులు కాలంలో తయారు చేసిన కొండలు ఏమైపోయాయి అవన్నీ అవేం లేవు కదా కానీ శంకరాచార్యుడు సృష్టించాడు ఆయన ఆయన సృష్టికర్తాయి వీడు ఘటన వీడు కులాలుడే సృష్టికర్త కాదు వాడు సృష్టికర్తాయి శంకరాచార్యుడు సృష్టికర్తాయి శంకరాచార్యులు ఏది సృష్టించారో అది వ్యాయటికి కూడా ఉంది ఈ కుండల్ని సృష్టించిన వాడు చేసిన వాడి సృష్టి వాడి బతుకుండగానే లేకుండా పోయింది శంకరుడు సృష్టించింది ఏమిటి భావజాలాన్ని సృష్టించారు భావజాలాన్ని సృష్టించారు ఇప్పుడు పార్లమెంట్లో ఈ ఈ ప్రాలిటేరియట్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెట్టారనుకోండి వాడు రోజు అక్కడ కూర్చుని ఆ గ్యాలరీలో కూర్చొని వీళ్ళు కొద్ది నుంచి సాయంకాలం దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు అర్దుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వేస్ట్ అని ఇవ్వలికి వస్తుంది వీళ్ళకన్నా నేను నేను రోజు యాభై కుండలు చేస్తాను వీళ్ళందరూ వేస్తుంటారు వాళ్ళు వేస్తు కాదు వాళ్ళు దే లా మేకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ జీవనాన్ని శాసించేటువంటి భావాలని వాళ్ళకు నిర్మాణం చేస్తారు అక్కడ వాడు వేస్తున్న వీడు అనుకుంటాడు ఈ కమ్యూనిస్ట్ థింకింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి సన్యాసి వాడు ఏమీ సృష్టించడు వారేమి వస్త్రాలు నెయ్యడు కొండలు చేయడు ఏం చేయడు ఏమీ హీ డౌన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బట్ హీ ప్రొడ్యూస్ ఐడియాస్ అండ్ మనుష్యుల జీవితాలను ఐడియాస్ శాసిస్తాడు త్యాంగు అనే ఒక ఐడియాని వాడు అలాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు మీరు ఆఫీస్లోకి వెళ్లారనుకోండి Basu, he is బాక్స్ హీఈ్ ట్రైంగ్ టు డూ సమ్థింగ్ ఫలికించాలి సబార్డినేట్స్ దే ఆర్ డూయింగ్ దాట్ ఎవరి బడి ఈ టండింగ్ పరికించాలి అందరూ కలిసి పనిచేస్తున్నా ప్రతి వాడు తాను తన ఇల్లు తన వాకి తన డబ్బు తన జీతం తన కెరియర్ కోసం పనిచేసుకుంటారు వేరే అటువంటి వాతావరణంలో మనం బతుకుతాం అరే అదే స్వామి అదే సన్యాసి హీ రిప్రజెంట్స్ ది ఆపోజిట్ త్యాగము అనేది ఒకటి ఆపోజిట్ చేస్తుంది త్యాగ భావన మీకు అలాగా సమాజంలో త్యాగభావన ఉండాలి అంటే సాధువులు ఉండాలి సపోజ్ సమాజంలో త్యాగభావన లేదనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఏమిటవుతుంది అందరూ దోపిడీ దొంగలు లంతగుండుగా అయిపోతారు అంతే కదా త్యాగభావన లేని వారికి ఏమవుతుంది ఏమవుతుందో మీరే చెప్పండి సమాజంలో త్యాగభావన లేకపోతే ఏమిటవుతుందో మీరే చెప్పండి యూ టెల్ మీ ఇవ ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది కాబట్టి అది చాలా అసత్సంగంలో అంత పవిత్రత ఉన్నది చేతనే ఎప్పుడూ కూడా విషయ ధ్యానం చేయకూడదు విషయ ధ్యానం చేసి అలవాటు నుంచి రక్షించుకోవాలి ఎవరిని వ్యక్తి తనని తాను మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండే ప్రయత్నం చేయాల్సి పురుషస్య సో వీడు కనుక విషయ ధ్యానమే చేస్తున్నాడంటే విషయ బెడ్ మీద ఉంటాడు విషయాలని ధ్యానం చేస్తూ ఉంటాడు మనుషులు ఎలా తయారవుతారంటే బెడ్ ఉంటాడు కౌబతుకుల మధ్యన కొట్టుమిట్టు ఆగుతూ ఉంటాడు కొట్టుమిట్లు ఆగుతూ ఉండి ఎవర్రా అమ్మాయికి టెలిగ్రామ్ ఇచ్చారా మనవాడికి టెలిగ్రామ్ ఇచ్చారా కూతురు టెలిగ్రామ్ ఇచ్చారా అంటాడు ఎందుకండి వీడికి స్వర్గానికి వెళ్ళబోతున్నాడు కదా దేహత్యాగం చేయబోతున్నాడు కదా వీడికి ఎందుకు వెళ్ళిన టెలిగ్రామ్లు వీళ్ళందరూ వచ్చే ఉద్దరిస్తారా ఆ టైంలో ఉద్దరించేది ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం దానికి ప్రణా హీ హ్యాస్ టు బికమ్ ఇంట్రాస్పెక్టివ్ అట్లీస్ట్ ఆ సమయంలోనైనా ఇంట్రాస్పెక్షన్ లేకపోతే సో వీడు ఏం చేస్తాడంటే అదే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అపోలో దగ్గరికి వెళ్తాడు అపోలో ఏం చేస్తుంది అపోలో రక్షిస్తుంది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ప్రాబ్లం వస్తే నువ్వు భాగవతం రక్షిస్తుంది భాగవతం ఎక్కడికి వస్తున్నారో చూడు అక్కడికి వెళ్ళడు పరీక్ష మహారాజు గారు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అపోలో పరిగెడితే వాడు ఏం చేస్తాడు నీ దగ్గర ఉన్న పది లక్షలతో నువ్వు అక్కడికి వెళ్తే రెండు లక్షలతో వాపసు వస్తావు దగ్గర వాటికి వెళ్ళడు ఎనిమిది లక్షలు వాడు పుచ్చేసుకుని ఎక్కడికైనా మహాత్మ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేయడం సలహా చెప్తున్నారు ఆ పను ముందే చేయొచ్చు కదా ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు ఏం ఏమంటారండి అన్నారు మీ సలహా ఏంటన్నారు నేనన్నాను మీరేమనుకుంటున్నారో చెప్పను నేను సలహా చేయను చెప్తాను నేనే డాక్టర్నా నేను ఈ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని అనుకోవట్లేదు అని మీ గాడ్ బ్లస్ యూ ఐఎమ్ రిచ్ యూ అని చెప్పి భాగవతం దశమస్కంధం చదవండి దాంట్లో దశము స్కంధం జరిగినట్లయితే శ్రీకృష్ణుని లీలలో అవి ఆ కథలో అని రొమాంటిక్ గా బాగుంటాయి అది గనక శ్రవణం చేయండి శ్రవణం చేసినట్లయితే హృదయ పీడ పోతుందని అలా చెప్పారు అక్కడ హృద్రోగం పోతుందని చెప్పారు అంటే మనస్సు ప్రశాంతం అవుతుంది మనస్సు ప్రశాంతం అయితే హార్ట్ కొట్టుతూ ఉంటుంది అయ్యా ఎంతకాలం కొట్టుకోవాలి అంతకాలం కొట్టుకుంటుంది ఉంటే దాని గురించి బయలుపెట్టుకుంటే అలాగే అయిపోతుంది ఏమండీ కొంచెం ఒక్కొక్కసారి ఈశ్వరు రాబోయే చేసుకోవాలి అది దాని గురించి మీరు మర్చిపోదు ఆ హృదయం గురించి మర్చిపోయి అది ఏం కొట్టుకుంటో ఏం కొట్టుకోవట్లేదు డోంట్ వరేబోటీ డోంట్ థింక్ అఫ్ ఇట్ థింక్ హృదయేశ్వరుణ్ణి థింక్ చేయండి హృదయాన్ని గురించి ఏం థింక్ మీరు అసలు హృదయాన్ని వదిలిపెట్టేసి ఈ హృదయ కుహర మధ్య హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్పరు దాన్ని ధ్యానం చేయాల్సింది పోయి ఈ మాంసపిండాన్ని వీడు ధ్యా ఈ రక్షిస్తుందండి ఏమీ రక్షించారు మానం అది ఎప్పుడుకో ఆగిపోతుంది ఎప్పుడు ఆగిపోతుంది ఎప్పుడు ఆగిపోతుంది అంటే సపోజ్ పది సంవత్సరాల తర్వాత ఆగుతుంది అన్నాను అనుకోండి నేను పది సంవత్సరాలు ఇజిటల్ ఆంగ్ పీరియడ్ సపోజ్ అయితే యాభై సంవత్సరాల తర్వాత ఆగుతుంది అంట డిజిటల్ ఆంగ్ పీరియడ్ నౌకమా కాబట్టి దాని గురించి అసలు చిన్నకనే చేయరాదు ఎప్పుడేదైనా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చు నేను ఐమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ ఎగ్ మెస్టేట్ బట్ హృద్రోగం వచ్చినట్లయితే శ్రీమద్ భాగవతం దగ్గరికి వెళ్ళిపోవాలంటే లేకపోతే భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి డా చుట్టూ తిరిగితే తిరిగినా పర్వాలేదు ఏదో ఆ మధ్య టైంలో గంట రెండు గంటలో వాళ్ళకి చేసి వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసేసి వచ్చేసి మనకి చేయాల్సింది మనం చేసుకోవడం ఒక అతను ఇదేదో సామెత చెప్పినట్టుగా ఒక కథ ఉంది ఎలాగంటే అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు పే చేసి ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాడు కెమిస్ట్రీ దగ్గరికి వెళ్ళాడు డబ్బులిచ్చి మందు కొనుక్కున్నాడు ఇంటికి ఆ మందులు తీసి కిటికీలోంచి అవతలు పారేసాడు అవతలలో అడిగారు మందులు కిటికీలోంచి అవతల పారేసేవారు ఎందుకని అడిగారు అంటే ఇప్పుడు ఐ వాంట్ టు లివ్ అని చెప్పాడు ఐ వాంట్ టు లివ్ హ్యావ్ అందుకోసం ఐ హావ్ థ్రోన్ ఇట్ అవుట్ ఆఫ్ ది విండో మరి అయితే మందులు ఎందుకు కొన్నాం హీ హ్యాస్ టు లివ్ దేర్ ఐ పర్సన్ లివ్ డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాం డాక్టర్ హ్యాజ్ టు లివ్ అని డాక్టర్ దగ్గరికి ఇలాగంటే సమ్ కైండ్ ఆఫ్ నిహిలిస్ట్ ఫిలాసఫీ అండి ఏమనండి ఆరోగ్య విషయంలో అంతకంటే ఎక్కువ ఎటన్షన్ అనవసరం రకేదో ఎక్సర్సైజ్ చేసుకోవటం ఆహార నియమం పాటించటం డాక్టర్కి చేయాల్సిన సేవ ఏదో వాళ్ళకి చేసేటం అంటే డాక్టర్కి పదిహేను రోజులకు ఒకసారి వెళ్లడం వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఏవో ఉంటాయి అవి ఆ మందులు